ఆడరమ్మ పాడరమ్మ అందరు మీరు వేడుక సంతసములు వెల్లి విరియాయను కమలనాభుడుబుట్టేం కంసుని మరమణిమిరిదేవకీదేవి దేహమందును అమరులకు మునులక భయమిచ్చనితడు కొమర గొల్లతలపై గోరికలు నిలిపేం రెయ్యబగలుగజేసిం రేపల్లె బెరుగజొచ్చేం ఆయడ నావులగా చ నాదిమూలము ఈయడ లోకాలు చూపె నిట్టే తన కడుపులో మాయేసిం ఇందరిలో మనుజుడై నిలిచే బాలలీలు నటించి బహు దైవికేన్ పాలు వెన్నలు దొంగిలేం పరమమూర్తిం తాళిభూభారమణచేన్ ధర్మము పరిపాలించేన్ మేలిమిం శ్రీ వెంకటాద్రిద నిట్టి నిలిచే